కీర్తన నూట అరవై అతడే అన్ని యూనిట్సు అడిగినవల్లానూ చేతిలోనే ఉండగాను చింతరు హరినీ ఒలెనంటే సంపదలు వట్టి అలమటపెట్టు అలశివోపనంటేను అండనే ఉండు తల చెయ్యిందరు నీ తరితీపుల జిక్కి తలచరిందును పరతత్వమైన హరిని ఆశపడితే ఇంతులు అన్నిటాను బిగుతురు వాసితో నుంటేనే తామే ఒత్తురొద్దికి ఓసరించే నీ పొందుల భ్రమలబడి పాసి తమపతి అయిన హరినీ గట్టిగా రాతిరెల్లాను కలయ్యివుండు జగము పట్టపగలైతే తమ పాలనుండునో బట్టబయలు పందిలి పెట్టేరు గాని చేపట్టరు శ్రీవేంకటాద్రిపైనున్న హరిణీ